అంటే అలా ఎందుకండి అంటే మీకేం తెలుసండి రాముడు సముద్రం దాటాల్సి వస్తే శివుణ్ణే కదా పూజ చేశాడు అని చెప్పాడు అంటే ఇంకొకడు అన్నాడు శివుడు ఎప్పుడు రామనామనే జపం చేస్తూ ఉంటాడు కాబట్టి మీరందరూ రామనామనే జపం చేయండి అని చెప్పాడు ఇంకొకడు ఇవన్నీ ఖిల్యభావాలే కదా కాబట్టి మీరు ఏ ఖిల్యభావాన్ని స్వీకరించవద్దు అవిద్యాకృతమే ఖిళ్యభావం అంతా అది ఎప్పుడైతే అవిద్యాకృతమో మీరు తెలుసుకుంటే పోతుంది వినాశి దాని లక్షణం అది ఎందుకంటే ఈ కిలయభావము అది యథార్థం కాదు అది పద్మలో లేదు ఆత్మలో లేదు వాచారంభణం వాక్కు నుంచి వచ్చింది దీన్ని అఖండా మహారాజు అంటారు ఏ దుబాన్కి జమాఖర్చు అంటారు జుబాన్ అంటే జిఫ్ఫ జిఫ్ఫొక్క జమా ఖర్చు ఏమిటి నేను బ్రాహ్మణుడను నీవు క్షత్రియుడవు అంతా జిఫ్ఫొక్క జమా ఖర్చు అకౌంట్ జిఫ్ఫొక్క అకౌంట్ వీడి దేహము బ్రాహ్మణుడు కాదు వాడి దేహ దేహము క్షత్రియుడు కాదు వీడి దేహం పాంచభౌతికం వాడి దేహము పాంచభూతికం విదురుడు అని చెప్పినట్టుగా సర్వే మూత్రపురుషున అన్నాడు విదురుడు కాబట్టి దేహములలో బ్రాహ్మణ క్షత్రియ అనే ముద్రలు ఏమీ లేవు ఆత్మస్వరూపంలో లేవు ఇటు దేహానికి లేవు అటు ఆత్మకి లేవు మధ్యలో ఈ మనస్సుకు వచ్చాయి ఎందుకంటే మనస్సులో అవిద్య ఉంది కనుక వచ్చాయి వాచారం వాక్కు కనుక మనస్సు ఉంది ఆ మనస్సు అంటుంది వాక్ అంటుంది ఆ మనస్సులో ఉండే వికారం తప్పది వస్తువులో ఏమి లేదు అది నామధ్యేయం ధ్యేయ అంటే కొంతమంది అనుకుంటారు ధ్యేయ అంటే గంభీరమైన పదం అనుకుంటారు పాడిని మహర్షి పాపం ఆయన మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ అర్థంలో ధ్యేయ అనే ప్రత్యయం ఏమిటి అయ్యా తమను నామధేయం ఏమిటి అని అడుగుతారు వాళ్ళు అలా అడగడంలో వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే అయ్యా తమరి నామం ఏమిటి అని అడిగిన దానికంటే తమరి నామధేయం ఏమిటి అని అడగడం చాలా ఆ ప్రశ్నకి ఒక గాంభీర్యం వచ్చింది అని అనుకుంటారు అలా వినబడుతుంది కూడా కానీ ప్రశ్నకి గాంభీర్యం రాలేదు ప్రశ్నకి నామం ఏదైనా కొంత విలువ ఉంటే అది ఉండ పోయింది ఇప్పుడు అంటే అర్థం ఏమిటంటే అయ్యా మీ పేరేమిటని కాద ప్రశ్న పేరుకి ఏమీ విలువ లేదు కదా అది మీకు తెలుసు నాకు తెలుసు ఆ విలువలేని పేరేమిటో చెప్పండి అని అడిగినట్టయి నామధేయం మాత్రార్థి ధ్యేయ ప్రత్యయ అంచేత ఈ సంస్కృత పదాలు ఇలాగే ఉంటాయి నామధేయం అంటే నేమ్ సేక్ అంటే నేమ్ సేక్ అంటే ఏమిటండి ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఆట ఆడుకునేప్పుడు ఈ దో ఈ దోబూచులు ఆట ఏదో ఆడతారు ఆడేపుడు ఒకడు దొంగ వాడు పట్టుకోవాలి వాడికి దొంగ అని పేరు వాడు దొంగనా కాదు నేమ్ సేట్ అండి తర్వాత మిగతా వాళ్ళందరూ ఓ తల్లి ఒక అమ్మాయిని గుర్చోబెడతారు అక్కడ ఈ తల్లి వీడి కళ్ళు మూస్తుంది ఎక్కడ వాళ్ళు అక్కడ గుప్ప అంటున్నారు వీళ్ళందరూ దాముకుంటారు ఇగో దొంగను విధులు పెట్టేస్తున్నాను అంటుంది వాళ్ళందరూ తలకాయలు ఊపుతారు దావుతున్నాయి అప్పుడు విధిపెట్టేసుకుంటాడు తల్లి వీడు వెతుకు ఈ దొంగ వెతుకుతూ ఉంటాడు వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి తల్లిని ముట్టుకుంటే సేఫ్ అనమాట తల్లిని ముట్టుకుని లోపల ఎవరినో ఒకరిని పట్టుకుంటే వాడు దొంగ అవుతాడు వీడు విడుదలవుతాడు ఇవన్నీ ఏమిటిదంతా నేమ్ సేట్ రియాలిటీ దాట్ నేమ్ సేప్ ఎంతసేపు ఉంటుంది వరగంట ఉంటుంది వరగంటే ఇంకా చీకటి పడుతుంది చీకటి పడుతూ ఉంటుంది సాయంకాలం పుట్టు ఆడుకుంటారు ఇంకా చీకటి పడితే వీళ్ళు దావుకోవడానికి భయం ఈ సందుల్లో గొంతులు అక్కడ చేయవను చేళ్ళు వెళ్ళి ఒకటాయి కాబట్టి తర్వాత చీకట్లో తాగుంటే వెతికి పడేవాడు కాబట్టి ఇలా గడిపోతాడు ఇళ్ళ గడిపోతే దొంగ దొంగ కాదు దొరలు దొరలు కాదు తల్లి తల్లి కాదు ఈ నేమ్స్ అన్నీ కూడా తుడిచిపెట్టబడతాం నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా ఈ కథ చెప్పి ఒక్కటే ప్రశ్న అడుగుతా మానవ జీవితము ఈ దోబూచులాట కంటే కూడా సత్యమని మీకు ఏమైనా అనిపిస్తుందా నాకైతే అనిపించట్లా నాకు అనిపించట్లా ఈ దోబూచులాటతో ఎలాంటిదో మానవ జీవితం కూడా అంటుంది ఈ మానవ జీవితంలో వీడు ఇవి నా భార్య అని అనుకుంటాడు వీడు ఈ వీడు నా భర్త అని ఆవిడ అనుకుంటాడు అలా కొంతకాలం భారతదేశంలో అయితే దేహత్యాగం అయ్యే వరకు అనుకుంటారు అమెరికా లాంటి చోట కన్వీనియన్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు అనుక్కుంటారు ఆ తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుని అనుకోవడం మానేస్తారు మ్యూచువల్ అగ్రిమెంట్ రొడాల్ఫ్ జూలియానీ అని న్యూయార్క్ మేయర్ ఆ టవర్స్ పడిపోయినప్పుడు అతనే మేయరు జూలియాని తర్వాత ప్రెసిడెంట్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద కూడా ట్రై చేశాడు కానీ టికెట్ రాలేదు అతనికి అప్పుడు ఇంకొక లెవెల్లో వచ్చాడు అతని భార్య ముప్పై ఏళ్ళ నుంచి భార్య ఆవిడ ముప్పై ఏళ్ళు వన్ ఫైన్ మార్నింగ్ అతను మేయర్గా ఉండగానే వీఆర్ సపరేటింగ్ అని ఒక చిన్న ప్రెస్ నోట్ పెద్ద పెద్దవాళ్ళు కదా మరి సో వీళ్ళు అడిగారు జూలియానీ అని అడిగారు మరి యూ ఆర్ సెపరేటింగ్ వాట్ అబౌట్ వెల్త్ హీస్ అ రిచ్ మ్యాన్ విత్ రిపబ్లికన్స్ ది ఆర్ రిచ్ పీపుల్ ఇండియాలో రిచ్ మ్యాన్ అని చెప్పుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉంది ఎందుకంటే యూ నెవర్ నో అదే అమెరికాలో రిచ్ మ్యాన్ ఓపెన్ గా రిచ్ మ్యాన్ రిచ్ మ్యాన్ వాళ్ళు ఎవరు డోంట్ డిస్టర్బ్ వాళ్ళ డబ్బులు పిచ్చేసుకునే ప్రయత్నం చేస్తారని తప్పిస్తే richman kaabatti vaanni dveshinchatam allaye undu it's a land of opportunity so yes richers ante vaadu em cheppadante we are working out on that matter adarodu veellandaru parigettakale aavini ekkado ranipatcha aavuni lediyadu indra says final deal ipotondi rodolph is rodolph rodu vartalo vadu so rodolph is doing all that and i will get it ayipoyindi separate ayipoyindi నువ్వు భర్తది నేను భార్య అని అనుకోవడం మానే సార్ ఆ ఆట ఆ దోబూచిలో అక్కడ వాట్ డస్ ఇట్ మ్యాటర్ వన్ వే ఆర్ దే అదర్ కాబట్టి ఇదంతా కూడా ఈ కిల్ల అది ఇలాగ ఇంత ఫ్లింజీ ఇంత నశ్వరమైన కాలము చేత అలా గుతుక్కుని కాలం మింగేసేటువంటి మనస్సు చేత కల్పించబడిన ఒకనొక నామధేయాన్ని పట్టుకుని అదే పరమసత్యం అనుకుని దాని బేసిస్ మీద మిమ్మల్ని మీరు కిల్యభావంలో పెట్టుకుంటానంటే అంచేతనే దానికి అవిద్య అని పేరు పెట్టాను నేను ఉరికే భార్యాభర్త చెప్పాను ఏదో వృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పాను అన్ని కిల్యభావాలు అలాంటివి అన్ని నామధేయాలే వాటిలో సారమేమీ లేదు కాబట్టి అది నశిస్తుంది ఏమంటే అది నశిస్తే మీకు బంధం పోదు మీరు తెలుసుకుంటే నశ తెలుసుకున్న ద్వారా అది నశించిందనుకోండి అప్పుడు బంధం ఉండదు మీరు తెలుసుకోకముందే దేహం నశించిందనుకోండి అప్పుడు ఇంకో దేహం వస్తుంది మీరు దేహం ఉండగా తెలుసుకున్నారనుకోండి ఈ దేహమే పోయింది ఇంకో దేహం ఎక్కడి నుంచి వస్తుంది ఈ దేహం కాదు ఇదే ప్రభిలాపితం కాబట్టి ఈ దేహము దీని ఎందుచే క్రియభావము ఇదంతా సత్యమా ఎవరు చెప్పాడండి దీనికి మళ్ళీ ఇంకో సిద్ధాంతమా ఈ శంకరాచార్యని చెప్పారు అది మరోహులు చెప్పారు అదే సిద్ధాంతం శంకరాచార్యని చెప్పారు కాబట్టి సిద్ధాంతం సత్యమవుతుందా లేక జీవితానుభవానికి సరిదూగుతోంది కాబట్టి సత్యమవుతుందా క్యా బాత కాబట్టి వేషాలు గట్టిగా వేసేసి ఎవడో మేము ఆచార్యులం అని చెప్పేస్తే అది మీ జీవితంతో సరిదూగాలి మీ అనుభవానికి రావాలి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీరు వివేకంతో పరీక్షకి పెడితే నిలబడాలి అంతేగాని ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఏమన్నా మాకటి అది సంగతి అయం తూ పారమాథిక అవినాశీ వై అరేయమాత్మా సో ఓ మైత్రి ఈ కిలభావమైతే వినాశము చెందేది అది నశించిపోతుంది సో అది మిగిలిది కాదు కానీ ఈ ఆత్మ చైతన్యము అది పారమార్థికము సో ఆ పారమార్థికమైనటువంటి ఆత్మ చైతన్యము అది మాత్రం నశించదు నా ప్రేత్య సంజ్ఞాతి తీర అదే నశించిపోతుందేమోనో ఆవిడ అనుకుంది ఈ ప్రేత్య అంటే తీరా ఈ ఆత్మ నశించిపోతుందేమోనో ఆవిడ అనుకుంది అదే బయ వద్దామా నువ్వు నేను అలా అనలేదు ఆత్మ నశించేది కాదు చూడండి మనిషి ఓ పొరపాటు చేస్తూ ఉంటాడు అంటే ఏదో పూట ఓ గంట అరగంట చేసేదంటే అది వేరే సంగతి బతికున్నంతకాలం అదే పొరపాటు చేస్తాడు అదేమిటంటే ఒక ఆకారము ఆకారానికి పెట్టిన ఓ పేరు ఇది నేను అని అనుకుంటా ఇది మనిషి చేసే పొరపాటు ఓ ఆకారం ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఆకారం ఉంటుంది ఏదో కొంచెం ఒడ్డు పొడుగు ఓ చిన్న చిన్నదో పెద్దదో బొద్ద ఇవి వయస్సును బట్టి ఒక ఆకారం ఉంటుంది ఓ తల తల తల లోపల ఏముందో ఏం లేదో మొత్తానికి ఒక తల ఒక ఆకారం ఉంటుంది ఈ ఆకారానికి పేర్లు ఓ చిన్న పిల్లాడో పిల్ల వచ్చి నాన్న అని ఈ ఆకారాన్ని పిలుస్తూ ఉంటుంది నాన్న పిలుస్తారు లేకపోతే నా అన్నారు కూడా పిలుస్తారు కొంతమంది సో నాన్నగారు ఉండిపోయ్ అని కూడా వాళ్ళ ప్రేమను బట్టి వాళ్ళ సందర్భాన్ని బట్టి పిలుస్తారు ఆకారాన్ని ఈ ఆకారాన్ని ఒక యువతి ఎవడోనో లేకపోతే ఎవయోనో ఏదో ఆవిడ పిలుస్తూ సో ఇది ఒక ఆకారము దానికో పేరు ఎవళ్ళ ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళకి అలవాటైన పేర్లతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇదే నేను అనుకుంటాను వీడు వీడి ప్రారంభం ఏమిటంటే ఇది ఈ ఆకారము దీనికి పెట్టిన పేర్లు ఇదే నేను అని చూడండి ఒక ఆకారము ఆకారానికి పెట్టిన కొన్ని పేర్లు అదే మీరయ్యే పక్షంలో మీరు వేదాంత శాస్త్రాన్ని మీరు చదలోనూ అక్కర్లేదు ఈ పాఠను నేను చెప్పను ఒక్కర్లేదు అనవసరం ఇది వేస్ట్ ఎందుకంటే దానికి దీనికి ఎక్కడ పొంతన కుదరదు కాబట్టి పైగా ఈ ఉపనిషత్తులు వీటిని ఇలాగా చదువుతూ ఉన్నాం ఎండ వాన అను ఎండకి ఎండ వానకి వాన ఎండ వచ్చినప్పుడు ఇక్కడ అనుకూలంగా ఉండదు వాన వచ్చినప్పుడు అనుకూలంగా ఉండదు ఇప్పుడు తీరా వర్షం పడితే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు సో ఈ ఇబ్బందులన్నీ సహిస్తూ ఇది చదవడం వల్ల ఏమీ ఉపయోగం కూడా ఉండదు కాబట్టి ఈ ఆకారము ఈ నామధేయము ఇదంతా కూడా సత్యం కాదు అప్పుడే మనం ఈ అధ్యయనానికి ప్రయోజనం కాబట్టి హే మైత్రేయి ఈ నశించేది పరమార్థమైన ఆత్మతత్వం కాదు సుమా సో అది అది పారమార్థిక అవినాశి అది ఎప్పటికీ నశించేది కాదు అదియే యథార్థము అదియే నీ యొక్క యథార్థమైన స్వరూపము అత అలం పర్యాప్తం వై ఇదం మహద్భూతం అనంతమారం య్యాఖ్యాతం విజ్ఞానాయ విజ్ఞాతు అతహ కాబట్టి అతహా కాబట్టి కాబట్టి అంటే ఈ ప్రత్యగాత్మ వినాశము లేనిది కనుక అని అర్థం అత అంటే బహుశా రాశ ఉంటుంది అక్కడ వ్యాఖ్యానంలో ఈ ప్రత్యేగాత్మకి వినాశము అనేది లేదు కనుక అత ఈ పరమాత్మ ఈ ప్రత్యేగాత్మయే పరమాత్మ అయిపోతుంది ఇప్పుడు వినాశము లేనిది అసంసారి కాబట్టి బ్రహ్మ అయిపోతుంది అది అది ఎటువంటి బ్రహ్మ అవుతుంది మహద్భూతం అనంతం అపారం మనం విస్తారంగా చదివాం ఆ మహాభూతం ఆ మహాభూతము బ్రహ్మ సో ఆ మహాభూతము దేని దేని ఎందైతే దేశ అపారం దేని ఎందు కాల పరిచ్ఛేదము మీకు రహస్యం తెలుసా మీరు ఇఫ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ టైం నేను చాలాసార్లు చెప్పాను అది యూ స్టెప్ అవుట్ ఆఫ్ టైం don't have anything to do with time just to step out of time so suddenly na degree ginda oka amma vachindi pani manushi maa shishu ki putti vandrakalu cheppi theeskovali meeru muhurtam lokam lo vachindi ante i am not the right person to do that from her standpoint nen right person na anukuntunna tame i am not the right person because స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దాట్ ఎందుకనో తెలియదు కానీ నేనేం చేశాను ఇప్పుడు ఎదంతా అడిగి చెప్పలేదు సో నేనేం చేశానంటే వారాలు చూశాను వారాల్లో మంగళవారం అవాయిడ్ చేసి బుధవారం అయినా పర్వాలేదు సోమవారం అయినా పర్వాలేదు మంచిది మంగళవారం వద్దు శనివారం వద్దు ఎందుకంటే లోకంలో జనులకి శని అన్నా మంగళాన్న కొంచెం డౌట్ ఉంటుంది శని అంటే చదువుకురాని వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కొంచెం చదువుకున్న వాళ్ళకి మంగళ అంటే డౌట్ ఉంటుంది అంటే అది రెండో ఏమండి తిథి ఉందనుకోండి చవితి షష్ఠి ఎలాంటి తిథులు పెడితే మళ్ళీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం ఇటువంటి చూసి వాళ్ళ మనస్సులో ఉన్న భావాలనేవో కొన్ని అడిగి తెలుసుకుని సప్తమి సోమవారం అయిందా వేళ్ళకిగా ఆ అది మీకు అనుకూలమైన యోధినము అని చెప్పి పంపించేశాను విఆర్ హ్యాపీ దీనికోసం మీరు పెద్ద పెద్ద శాస్త్రాల వల్ల చేసి పెద్ద జీవితకాలంలో ఇన్ని పుస్తకాలు చేసి ఏమే అక్కడ సో దట్ ఈజ్ అనా అది పెద్ద విద్య అది గొప్పతనం కాదు మీరు తెలుసుకుంటే అసలు గొప్పతనం ఏమిటంటే యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ టైం దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ దీనికి ఇది చాలు ఆ మాత్రం విద్య చాలు సప్తమి పద్యమి సోమవారం బుధవారం సరిపడదు హోగయా కా అసలు తెలుసుకోవాల్సిన విద్య ఇది స్టెప్ అవుట్ ఆఫ్ టైం ఓకే సపోజ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ టైం అనంతం అనంతం అయిపోతా ఉంది అప్పుడు ఏమవుతుందో తెలుసు అండి వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ టైం అండ్ వెన్ యూ ప్రాక్టీస్ డిస్క్రిమినేషన్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ యూ విల్ స్టెప్ అవుట్ ఆఫ్ స్పేస్ అది దట్ ఈస్ ది కండిషన్ ముందు స్టెప్ అవుట్ ఆఫ్ టైం చేయాలి దేహమూడల వివేకాన్ని అభ్యాసం చేయాలి యూ స్టెప్ అవుట్ ఆఫ్ స్పేస్ అపారం అవే అనంతం అపారం అనంతం అంటే అక్కడెక్కడో పెద్ద బండరాయి ఒకటి ఉంది అపారం అంటే పెద్ద సముద్రం ఇంకెక్కడో ఉంది అదే అయితే మీకేమిటి పోయబోయి అనంతము అపారము ఇప్పుడు సముద్రం అనంతంగా ఉంది అక్కడేమో శ్వేత అపారంగా ఉంది అంటే ఏం చేస్తారు ఇప్పుడు దాంతో అటర్జీ గోవింతుడు విత్ ఆల్ దాట్ యువార్ది అనంతం యువార్ది అపారం యువార్ది మహాభూత ఆ ప్రత్యేకాత్మయ ఈ సర్వము అది మీరు తెలుసుకున్నట సంభవము అలం అంటే పర్యాప్తం విజ్ఞానాయా విజ్ఞాతం ఓ మైత్రేయి నేను ఆడదాన్ని ఒంటింట్లో ఉండేదాన్ని తర్వాత విధిముఖం ఎరగను వేదాలు చదువుకోలేదు శాస్త్రాలు చదువుకోలేదు మంత్రం అంటే ఏటో ఎరగను నాకు ఈ సత్యం తెలుస్తుందా అని నువ్వు అనుకోకు నువ్వు అలా అనుకోద్దు తెలుస్తుంది విజ్ఞాతం అలం ఈ సత్యాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి నీవు సమర్థురాలవు అదే మైత్రి ఏం చెప్తున్నాడు అలం పర్యాప్తం చూడండి మనం ఏమనుకుంటాం మన జీవితాన్ని గురించి మనం ఏమైనా అంచనా వేసుకుంటామంటే మనం వస్తున్నాం వెళ్తున్నాము వస్తున్నాం వెళ్తున్నామంటే ఏదో పూర్వ నుంచి ఈ జన్మలోకి వచ్చాము ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకో జన్మలోకి పోతాము అని పెద్ద హయ్యర్ లెవెల్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో ఆ ఊళ్ళో పుట్టాం ఈ ఊరికి వచ్చి ఉద్యోగంలో సెటిల్ హైదరాబాద్ వచ్చాం ఎక్కడో మూల పుట్టాము హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్లో రిటైర్ అయ్యి మళ్ళీ కాకినాడ పోతాం ఇలా అనుకుంటాం మనం వస్తున్నాం వెళ్తున్నాం అని అనుకుంటాం అనంతం అపారం అని అనుకోం వస్తున్నాం వెళ్తున్నాం అని అనుకుంటాం తర్వాత మహద్భూతం అశుద్ధ చైతన్యం నేనని అనుకోడు ఏదో ఓసారి జాగ్రత్త వస్తువులు ఉంటున్నాను మళ్ళీ నిద్రపోతున్నాను మళ్ళీ లేస్తున్నాను మళ్ళీ నిద్రపోతున్నాను అనుకుంటాడు ఇది ఎలాగా అది ఎలాంటి పెద్ద తెలిసినా సూర్యుడు ఓ మూల కూర్చొని నేను సూర్యుడిని వెర్రిహాన్ని ఉదయిస్తూ ఉంటాను అస్తమిస్తూ ఉంటాను అనుకున్నట్టు ఇది ఎలా ఉంది సూర్యుడే అలా అనుకుంటే ఇంకా మనం ఏం చేయగలుగుతామండి సూర్యుడు నేను వెరిమొహాన్ని ఉదయిస్తున్నాను అస్తమిస్తున్నాను మళ్ళీ ఉదయించడం కోసం అస్తమిస్తున్నాను మళ్ళీ అస్తమించడం కోసం ఉదయిస్తున్నాను సూర్యుడు అనుకుంటే మీరు ఏమని సూర్యుడికి వారు వెర్రివాడా నీకు ఉదయము లేదయా అస్తమయం లేదా అని చెప్తారా చెప్పరా సో ఇట్ ఈస్ లైక్ దాట్ తర్వాత ఈ సుఖము దుఃఖము నాకు వస్తూ ఉంటాయి ఈ అవస్థలు మళ్ళీ అవస్థల్లో మళ్ళీ దుఃఖ మూడ్స్ ఈ సుఖం వస్తూ ఉంటుంది దుఃఖం వస్తూ ఉంటుంది అని ఇలా అనుకుంటాం ఇవి ఏమీ కాదు అవన్నీ మీరు కాదు అవి వచ్చిపోయే దేహం మీరు కాదు ఆ అవస్థలు మీవి మీకు సంబంధించినవి కావు తర్వాత ఆ సుఖ దుఃఖములు కూడా మీకు సంబంధించినవి కావు అవి మనస్సు యొక్క మూడ్స్ మనస్సులో వచ్చేటువంటి మార్పులు అంతే మీరేమిటో తెలిసినా ఆ వచ్చిపోయేటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉండేటువంటి అవస్థలను మనస్సు యొక్క మూడ్స్ను అలా పరిశీలిస్తూ ఉండేవారు మీరు యు ఆర్ ది విట్నెస్ అవి మీరు తెలుసుకుంటూ ఉండేవారు కాబట్టి ముందు అసలు మీరేమిటో మీరు గుర్తుపట్టండి మీరేమిటో మీరు గుర్తుపట్టండి మీరు చూసే దేహమే మీరు అనుకుంటే అది తెలివి తక్కువ అయిపోలేదు కాబట్టి ఈ దేహం ఏం చేస్తుందంటే తనని తాను మీ ముందు పెడుతుంది దాన్ని మీరు కొంతసేపు చూస్తూ ఉంటారు దానికి ఏదో మందు మాకు పాడేస్తారు భోజనం ఇస్తారు అది ఎలా ఆ మనస్సు తనను తాను మీ ముందు పెడుతుంది ఏదో కామనలు అంటుంది భయాలు ఉంటుంది సుఖాలు అంటుంది దుఃఖాలు ఉంటుంది యూ హింసించక్కర్లేదు నొక్కేయక్కర్లేదు తొక్కిబెట్టే హఠయోగం చేయనక్కర్లేదు You know that you are not that. Just to know that you are indulgence, let it. Don't let it be ice cream. Let it have its pleasure. No one has to do anything. If someone is not a person, they are not allowed to identify. If someone is not a person, they are not allowed to identify. In conflict, we are not that. You know that you are not that. యు కీప్ దట్ డిస్టెన్స్ బీధి బీధి బీధి సాక్షి తర్వాత సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి జీవితంలో ఏవో సుఖాలు దుఃఖాలు వస్తాయి అవి కొంత మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తాయి మనస్సుకి ఆత్మ కాదు మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తాయి కొంత మూడ్ని చెడగొడతాయి కూడా అదంతా పరిశీలిస్తూ ఉండండి మూడు చెడిపోయినప్పుడు ఊరికే బెంగపెట్టేసుకోవడం కాకుండా ఓహో మూడు చెడిపోయి ఉన్నది సపోజ్ క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది మీరు ఓ టీంను సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తుంటే ఆ టీం వాళ్ళు ఓడిపోతారు నెగ్గుతారనుకున్న వాళ్ళు ఓడిదక్కారు అర నిమిషం ముందు వీళ్ళే నెగ్గుతున్నారనుకుంటారు అర నిమిషం ఎప్పుడు వాళ్ళు అవతల పోయారు అవతల వాడు నెగ్గాడు కొంచెం కష్టం అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు దుఃఖపడుతూ ఏడుస్తూ కూర్చుంటామా అలా చేయం కొంచెం ఓకే ఓకే వాచ్ చేస్తారు మైండ్ని పోతుంది జీవితం కూడా అంతే నథింగ్ మోర్ దాన్ దాట్ ఏవో దుఃఖాలు వస్తూ ఉంటే సుఖాలు వస్తూ ఉంటే ఒకప్పుడు మనస్సులో అయ్యో దీన్ని అంతనే మనం పోగొట్టుకున్నామే అనిపిస్తుంది అదే ఒకప్పుడు వాళ్ళు మనకేమీ చేయలేదే చేయలేకపోయారే అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు మనకి అపకారం చేశారనిపిస్తుంది వాళ్ళ మీద శత్రుభావం కలుగుతుంది ఇవన్నీ మనస్సులో వస్తూ ఉంటాయి అవి యథార్థములు కావు వాటి ఎందు సత్యత్వము లేదు అని ఎప్పటికప్పుడు తనకి తాను గుర్తు చేసుకుంటూ ఉండడము తర్వాత ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి ఈ మనస్సులో వచ్చిపోయే సుఖ కారణంగా ఒక కిల్యభావాన్ని నిర్మాణం చేసుకోకుండా జాగ్రత్త పడాలి నేను దురదృష్టవంతుణ్ణి అన్ఫార్చునేట్ అంటే అది కిల్యభావం అవుతుంది నాకు ఇప్పుడు శని నడుస్తోంది అంటే కిల్యభావం అవుతుంది నాకు ఇప్పుడు లక్ బావు లేదు అంటే కిల్యభావం అవుతుంది నాకు ఇప్పుడు పీరియడ్ అనుకూలంగా లేదు కిల్యభావం అవుతుంది ఎవ్వడికీ అనుకూలంగా లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ భారతదేశంలో ఉండే లక్ కోట్ల మందిలో ఎవరికీ అనుకూలంగా లేదు అందరికీ ప్రతికూలంగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళకి ప్రతికూలమే బీజేపీ వాళ్ళకి ప్రతికూలమే ఎవరికీ అనుకూలంగా లేదు ఎందుకో తెలిసినది ఓ సంసారహి ఐసాహతహ దాని పేరే సంసారం అది ఎవరికీ అనుకూలంగా ఉండదు అందరికీ ప్రతికూలంగానే ఉంటుంది అది సంసారం అనేది సంసారం అనుకూలంగా వేప వేప చెట్టు కొంతమందికి తీయరాదు ఉంటుందా అందరికీ ఒక్కలాగే ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దాట్ ఐఎమ్ ఇండిపెండెంట్ ఐఎమ్ ఇండిపెండెంట్ ఎలాగో తెలుసు సింపుల్ సింప్లీ అండ్ టోటల్లీ ఐఎమ్ ఇండిపెండెంట్ సింప్లీ అండ్ టోటల్లీ అని మంచి పని అని మీరు తెలుసుకోవటానికి మీకు శక్తి ఉన్నది సామర్థ్యం మీకు ఉన్నది మీరు డిగ్రీలు ఉన్నవాళ్ళు అవ్వచ్చు కాకపోవచ్చు మైత్రి అయ్యిలాగా వంట వార్చు మాత్రమే పరిమితమైపోయిన మనిషి కూడా అయి అయినా కూడా నష్టమే మీరు వేదాలు చదవక్కర్లేదు శాస్త్రాలు మీ స్వరూపము పూర్ణము అని మీరు ఇప్పుడు ఇక్కడ మీకు శక్తి కలదు అని ఆయన చెప్తున్నాడు ఆవిడతో మైత్రేయతో నహీ విజ్ఞాతుర్ విజ్ఞాతే విపరిలోపో విద్యతే చూడండి మీ యొక్క తెలివి దానికి ఎప్పుడైనా లోటు వచ్చిందా ఇప్పుడు మీకు డబ్బుకి ఎప్పుడైనా లోటు వచ్చిందా వచ్చింది డబ్బుకి లోటు రాకే అనేక సార్లు వచ్చింది అనేక సార్లు వచ్చింది ఏమంటే డబ్బు బాగా ఉన్నప్పుడు చేతిలో డబ్బులు బాగా ఆడినప్పుడు చేతిలో డబ్బులు ఆడాయి డబ్బులు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చింది డబ్బు అంటేనే లోటు మీకు నాకు లోటు కింగ్ ఫిషర్ కంపెనీ వాళ్ళకే డబ్బు లోటుతోటి వాళ్ళు కష్టపడుతున్నారు పాపం వాళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు డబ్బు లేక ఏ విమానాలన్నీ పెట్టు కూర్చున్నాం డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు బాధపడుతున్నారు ఓ ఇరవై విమానాలు ఉన్నాయి కానీ డబ్బులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఆరు కోట్లు ఇప్పుడు అర్జెంటుగా కావాలి డబ్బులు లేక నానాహింస పడుతున్నారు డబ్బుకి లోపం వస్తుంది లోపం ఉంటే లేకుండా పోవడం కానీ డబ్బు ఉన్నప్పుడు ఉంది అని మీరు తెలుసుకుంటారు లేనప్పుడు లేదు అని తెలుసుకుంటారు ఆ తెలివి లోపం ఎప్పుడైనా వస్తుందా సుఖానికి లోటు వస్తుంది సుఖానికి లోప లోపం అంటే లుప్తం అయిపోవడం లేకుండా పోవడం సుఖం సుఖం సుఖం సుఖం తక్కువని పోతుంది ఇంత సుఖం ఉండదు లేకుండా పోతుంది కానీ తెలివికి లోపం ఎప్పుడైనా వస్తుందా జాగ్రత్త లోపం వచ్చేస్తుంది జాగ్రత్త అవస్థకి లోపం రావాలంటే మీరేం కష్టపడక్కర్లేదు మామూలుగా వేసంకాలంలో కొంచెం కడుపుకుండా భోజన చేసి అలా కుర్చీలో ఇలా కూర్చుంటే జాగ్రత్త అవస్థకి లోపం వచ్చేస్తుంది కానీ నేను ఒక పది నిమిషాలు విశ్రాంతిగా ఉన్నాను అనే ఆ విశ్రాంతి యొక్క అనుభవాన్ని తెలుసుకునే చైతన్యానికి లోపం వస్తే మీకు ఆ విశ్రాంతి అనుభవానికి రాదు కానీ అనుభవానికి వస్తుంది విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి యొక్క అనుభవాన్ని ప్రకాశింపజేసే చైతన్యానికి లోపం రాలేదు దానికి ఎప్పుడూ లోపం రాదు మనకు వచ్చిన ప్రారంభం ఏమిటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ వన్ ఈజ్ తెలివి దానికి ఒక్క స్టెప్ డౌన్లో మైండ్ ఉంది ఇవి రెండున్నాయి తెలివి మనస్సు ఈ రెండున్నాయనే తెలియదు ఎవరికి అందరూ అనుకుంటారు మనస్సే ఉంది ఇంకేం లేదనుకుంటారు ఎరా మనస్సే ఉంది ఇంకేం లేదంటే మనస్సు పనిచేయడం ఆగిపోయినప్పుడు ఆ సంగతి నీకు తెలుస్తుందా నిద్రలో మనస్సు పనిచేయదు అని తెలుస్తుందా ఎవరికి తెలుస్తుంది నీకు తెలుస్తుందా గోడకి తెలుస్తుందా నీకే తెలుస్తుంది కదా అంటే మరి మనస్సు తెలివి ఒకటేలా అవుతాయి మనసు తెలివి ఒకటైతే మనస్సు పనిచేయడం మనసు మనస్సు పనిచేయటం లేదు అని తెలియకూడదు మనస్సు పనిచేయటం లేదు అని తెలుస్తుందా లేదా తెలుస్తుంది అంటే ఏమిటి మనస్సు వేరు తెలివి వేరు కాబట్టి రెండు ఉన్నాయి తెలివి మనస్సు కావాలండి మనస్సులో ఎప్పుడు మార్పే అది ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఈ ఉన్నట్టు రేపు ఉండదు ఈ గంట ఉన్నట్టు మదే గంట ఉండదు కానీ తెలివిలో మార్పులు ఉండవు తెలివిలో మార్పు ఉండవు ఎందుకో తెలుసిన మనస్సులో మార్పు వచ్చినట్టుగా తెలివిలో కూడా మార్పు వచ్చేసింది అనుకోండి మనస్సులో మార్పు వచ్చింది అనే సంగతి మీకు తెలియదు ఇప్పుడు రైలుతో పాటుగా పట్టాలు కూడా మూవ్ అయిపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు ఏమీ చేయరు రైలు మూవ్ అవుతుంది పట్టాలు మూవ్ అవ్వవు కాబట్టి ఈ సికింద్రాబాద్లో రైలు బయలుదేరింది వరంగల్ వచ్చింది అని తెలుస్తుంది అని తెలియాలంటే కదిలీ ఒకటి ఉండాలి కదలంది ఇంకోటి ఉండాలి కాబట్టి మనస్సు కదులతో ఉంటుంది తెలివి కదలదు దేహం గురించి చింత చేయకండి మనస్సు ఉంటే దేహం ఉంటుంది మనస్సు లేకపోతే దేహం ఉండదు జగత్తు గురించి మీరు అసలే చింత చేయొద్దు మనస్సు ఉంటేనే జగత్తు మనస్సు లేకుంటే జగత్తు లేదు మీరు రెండూ పట్టుకోండి తెలివి మనస్సు ఏమండి తెలివిలో ఏ వికారము ఉండదు వికారాలన్నీ మనస్తాయి తెలివిలో ఖిల్యము ఉండదు ఖిల్యమంతా మనస్తాయి నామము తెలివిలో ఉండదు నామములు పేర్లు ఏమి తెలు తెలివిలో పేర్లేముండవు తెలు పేర్లన్నీ మనస్తాయి ఏమండి అవేర్నెస్ వర్సెస్ ద మైండ్ మీరు మైండ్ తోటే ఐడెంటిఫై అవ్వడం మానేసేయాలి అంటే అన్లెస్ యు ఐడెంటిఫై విత్ ది అవేర్నెస్ యూ కెనాట్ స్టాప్ ఐడెంటిఫైయింగ్ విత్ ద మైండ్ మీరేం చేస్తారంటే మైండ్ తోటి ఐడెంటిఫై అలా మానేయాలి ఇది ఏమన్నా ఏదో చేతితో ఇలా పీకేసినట్ట కాదుగా మీరేం చేస్తారంటే ఐడెంటిఫై విత్ దట్ అవేర్నెస్ బీ అవేర్ఫుల్ అలా అలా తెలుసుకుంటూ ఉండండి అంతే మనస్సుతోటి ప్రాజెక్షన్ వద్దు వీడు ఇలా చేశాడు వాడు అలా చేశాడు అంటే మనస్సుతోటి ప్రాజెక్షన్ ఆ చేసేవన్నీ అలా తెలుసుకుంటూ ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది బీజేపీ చెడ్డది అంటే ప్రాజెక్షణం బీజేపీ మంచిది కాంగ్రెస్ చెడ్డది అంటే ప్రోజెక్షణం అది మనస్సైపోతుంది అందుకే మీకు దృష్టాంతం తెలివి ఏమిటో తెలుసిన ఓహో ఇది ఇది ఇది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇప్పుడు ఇలా అయింది అది ఎప్పుడు అలా అన్నీ తెలివి అంతే బిఏవే బియవే So don't uh, think about it. Be aware of it. Don't think about it. Versus Varigam, Vedigavandi, be aware. If you do it, it will be much different. Vedigavandi, Vedig perkotessen, dont think about it. Just be aware. Okay, check what is Vedigavandi, be aware. That means that theklity is a teacher that thinks about to say in a field or box they are in the village, మనస్సును ఎంగేజ్ చేయొద్దు తెలివిని ఎంగేజ్ చేయండి మనస్సును ఎంగేజ్ చేయొద్దు తెలియ సీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ సో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు వీడు మంచివాడు చెడ్డవాడు అంటే మనస్సును ఎంగేజ్ చేసినట్టు హీ ఈజ్ ఉన్నాడు హీ హ్యాస్ సమ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ లక్షణం ఉండొచ్చు ఆ లక్షణం ఉండదు యువర్ అవేర్ ఆఫ్ దట్ యుఆర్ నాట్ ఎ డబ్బు పర్సన్ యువర్ అవేర్నెస్ వెర్సెస్ ద మైండ్ అవేర్నెస్ నశించదు మైండ్ నశిస్తూ ఉంటుంది పుడుతూ ఉంటుంది నశిస్తూ ఉంటుంది పుడుతూ ఉంటుంది దేహము నశిస్తుంది పుడుతుంది అవేర్నెస్ తిండి నశిస్తుంది అవేర్నెస్ నశించదు అది నా ఆశీర్వా అది మీ స్వరూపము అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంతే ఇది ఇది చూడండి ఒక రకంగా చెప్పాలంటే ఒకడు తెలుసుకున్నవాడు ఇంకొకడు అజ్ఞాని జ్ఞాని అజ్ఞాని బాహ్యంగా ఇద్దరికీ తేడా ఏమి ఉండదు బాహ్యంగా ఒకలాగే ఉంటారు జ్ఞానులు పట్టు చీరలు పట్టుపంచులు పట్టుకొచ్చి ఇలా తలకి చుట్టి దాన్ని కుంగిట్టు పెట్టి మరొకటి పెట్టి అలాగ సింహాసనాల మీద కూర్చొని అలా ఉండరు నేను జ్ఞానులు అలా ఉండను అలా ఉంటారు అనుకుంటారు అదంతా కూడా పెద్ద వ్యామోహం తప్ప వేరే మీకు అలా ఏమి ఉండదు నేను జ్ఞానంలో అని పెద్ద సింహాసమోహన్ పెట్టుకున్నాను మీకు వచ్చిన అలా ఉండదు ఆన్ ది సర్ఫేస్ దర్ ఇస్ నో డిఫరెన్స్ జ్ఞాని అజ్ఞాని మీరు బాహ్యంగా చూసి చెప్పేది ఉండదు కానీ అజ్ఞానికి జ్ఞానికి ఆంతరణంలో అంతా తేడాన్ని అసలు పోలికే ఉండదు అజ్ఞానికి జ్ఞానికి ఆంతరణంలో ఇప్పుడు చూడండి నీవు యు యూ టేక్ ఇట్టు యువర్ సెల్ఫ్ నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు కొంచెం ఆనెస్ట్గా చెప్పండి నీకు నువ్వు తెలుస్తున్నావా లేదా తెలుస్తుంది నీకు నువ్వు తెలుస్తో నీకు నువ్వు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా తెలుస్తుందా ఇంకో విధంగా ఏమైనా తెలుస్తుందా అంటే నిన్ను నువ్వు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా తెలుసుకున్నంత కాలము నువ్వు ఆ కియభావంలోనే అజ్ఞానంలోనే బంధంలోనే ఉంటావు ఏమండి అయితే మీరు నన్ను నేను ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా కాకుండా ఇంకోలా తెలుసుకోవడానికి అవకాశం ఉందా ఉంది ఇట్ ఈజ్ అప్ టు యూ ఉంది నేను ముసలివాన్ని అయిపోయాను యు ఆర్ నోయింగ్ త్రూ ఇంద్రియాస్ అన్మాయిండ్ నేనేమో ఆఫీ రిటైర్డ్ ఆఫీసర్ మళ్ళీ ఇంద్రియములు మనస్సు నేనేమో ఈ మధ్య నాకు పీరియడ్ బాగులేదు అంటే మిమ్మల్ని గురించి మీరు తెలుసుకున్నట్టే కదా మళ్ళీ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తెలుసుకుంటున్నారు సో ఇంతే తేడా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే అజ్ఞాని తన్ను తాను తెలుసుకుంటూ ఉంటాడు ఏముండదు తన్ను తాను తెలుసుకున్నాకే జగత్తును తెలుసుకుంటాడు తనని తాను తెలియకుండగా జగత్తుని తెలియడు ముందు మొట్టమొదట వీడికి ఎవరు తెలుస్తారు తను తెలుస్తారా భార్య తెలుస్తుందా తనే తెలుస్తాడు కొడతారే తెలిసి తర్వాతనే భార్య తెలుస్తుంది దీవి పూజ స్వామీజీ ఓ జోరు చెప్తూ ఉంటారు గుర్తు చేయకుండా చెప్తారా చెప్పినప్పుడల్లా అవుతూ ఉంటారు వేదాంత క్లాస్ అవుతాం వేదాంత క్లాస్ లో తనను తాను తెలుసుకుంటా అది కదా ఇంకా అది ఇంకా వాళ్ళు అడిగారు నీకు నువ్వు తెలుస్తున్నావా ఆ తెలుస్తున్నాను నువ్వు ఉన్నావా ఉన్నాను ఎలా తెలిసింది నువ్వు ఉన్నావని నీకు ఎలా తెలిసింది అని అడిగారు అడిగే అంటే నేను నేనున్నానని స్వతహాగా తెలిసిందా స్వయం ప్రకాశంగా తెలిసిందని వీళ్ళు చెప్తారని ఆయన ఆశపడి అడిగారు ఇప్పుడు నేను ఉండాలని తెలిసాకనే జగత్త తెలుస్తుంది కానీ నేను ఉన్నాను అని తెలియకుండా ఏదీ లేదు అలా ఏదైనా చెప్తాడేమో అని పాప ఆయన ఆశపడి అలా అడిగారు వాడే చెప్పాడో తెలుసుదా నేను ఉన్నాను ఎందువల్ల తెలుసిన నేను ఉండకపోతే మా మామగారు ఈ వెండి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా మా ఈ పక్కనే ఉండేవిడ మా ఈ వెండి నాకు ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి నేను ఉన్నాను అని చెప్పేది వీడికి వీరు ఏ వేదాలతో బాధ చేస్తారు సో అది కాదు అలా కాదు ఇట్ నాట్ లైక్ జాతి కాబట్టి మిమ్మల్ని మీరు త్రూ మైండ్ అండ్ సెన్సెస్ త్రూ మైండ్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నంత వరకు మీరు కింజభావంలోనే ఉంటారు చూడండి తర్వాత ఇంకోటి మీరు ఎవరో మీ మైండ్ మీకు చెప్తుంది మీరు ఎవరో మీ మైండ్ మీద చెప్తుంది చెప్తుందా ఏమని చెప్తుంది మీరు బిజినెస్ మ్యాన్ అని మీ మైండ్ చెప్తుంది యూ టేకిట్ యు ఆర్ టేకింగ్ ఇట్ కాబట్టి మీ మైండ్ మీకు ఏది చెప్తుందో మీ గురించి అది మీరు తీసుకుంటున్నారు మీ దేహం మీ గురించి మీకు ఏది చెప్తుందో అది మీరు తీసుకుంటున్నారు రిచ్ మ్యాన్ ఏం చేస్తాడో తెలిసినా ఆమె రిచ్ మ్యాన్ అంటాడు అలా అంటాడు వాడి బ్యాంక్ అకౌంట్ చెప్తుంది వాడికి వాడు ఏమిటో వాడి బ్యాంక్ అకౌంట్ చెప్తుంది సరే నువ్వు రుచినా నువ్వు రా నువ్వు మిలియన ఐదు రా అని బ్యాంక్ అకౌంట్ చెప్తుంది అది తను తీసుకుంటున్నాడు కాబట్టి యు ఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ టు బి వాట్ ఎవర్ ద మైండ్ టెల్స్ యూ ద బాడీ టెల్స్ యు ద ఔట్ సైడ్ థింగ్స్ టెల్ యూ అది నేనని మీరు తీసుకుంటున్నారు అదే అజ్ఞానం జ్ఞానం ఏమిటో తెలుసిన మైండ్ బాహ్య వస్తువులు మైండ్ దేహము తాను ఏదని చెప్తాయో అదంతా రిజెక్ట్ చేస్తాను అంటే జ్ఞానం చేసి నేతి నేతి తప్ప కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదు అప్పుడు తాను శుద్ధమైన తెలివి స్వరూపంగా నిలిచి ఉంటాడు దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది నేను ఫలానా అని మీరు అనుకుంటే అదే మీకు సత్యమైపోతుంది ఆ విధంగా అసత్యం కాస్త సత్యమై కూర్చుంటే సత్యము మరుగున పడిపోయి ఉంటుంది కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవటంలో పొరపాటు చేయొద్దు మీరు మీ చేత తెలియబడేది మనస్సు ఆ మనస్సును అడగద్దు మీరు నేనేమిట మనస్సును అడగద్దు మనస్సు మీరు అడగక్కపోయినా చెప్తుంది నువ్వు ఫలాద తీసుకోవద్దు నువ్వు నాకు చెప్పక్కర్లేదు నేనేటో నువ్వు నాకు చెప్పక్కర్లేదు పక్కన పెట్టండి దేహం అంటుందే రే నువ్వు మగవాడివి బ్రాహ్మణుడివి నువ్వు ఇది నువ్వు అది అంటుంది దేహం దేహం మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది మనస్సు ద్వారా దాన్ని కూడా తీసుకుంది ఇవి మీకు దేహము ఇంద్రియములు మనస్సు బాహ్య వస్తువులు మీ గురించి మీకు చెప్పేటువంటి ఆ డెఫినెషన్స్ పెట్టే పేర్లు మీరు తీసుకోవడం మానేస్తే ఏమవుతుందో తెలిసిన అవన్నీ తెలుస్తూ ఉంటాయి మీకు మీరు ఆ శుద్ధమైన తెలివి రూపంగా మిగిలిపోతారు అది ఎక్కడికి పోదు ఎప్పుడూ ఉంటుంది ఆ తెలివి రూపంగా మిగిలి ఉంటారు అది ఎక్కడికి పోదు దానికి లోపం రాదు అది నశించదు ఈ మనస్సు చెప్పేటువంటి డెఫినెషన్సు నామధేయాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి మీకు మనస్సు కాకుండా దేహం కాకుండా మీ అంతట మీకు ఆ చైతన్య రూపంగా ఉన్నప్పుడు మీకు ఏ పేరు ఉండదు నేను ఫలానా అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ కూడా ఉండదు మీ గురించి మీకు నేను ఫలానా అనే భావన కూడా ఉండదు అలా గాలి కింద అలాగే ఆకాశం కింద ఉండిపోతారంటే మోస్ట్గా అన్సెల్ఫ్ కాన్షియస్గా ఉండిపోతారు నేను ది ఐ ఆమ్ దిస్ అంటే దాన్నే సెల్ఫ్ కాన్షియస్ అంటారు అన్సెల్ఫ్ కాన్షియస్ కాన్షియస్నెస్గా మిగిలిపోతారు నేను ఫలానా అనే వికారము లేని తెలివిగా మిగిలిపోతాను ఆ నేను ఫలానా అనే వికారమునకే కిలయభావము అని పేరు ఆ కిలయభావము లేని తెలివిగా నిగులిపోతారు అది వినాశము లేనిది దానికి ఇప్పుడు వినాశం లేదు భవిష్యత్తులో కూడా వినాశం ఉండదు అది ఏ యొక్క యథార్థ స్వరూపము ఇదంతా కూడా వక్ష్యతి ఆయన చెప్పబోతున్నాడు ఎప్పుడు చెప్తాడు అంటే వక్ష్యతి ఎప్పుడు చెప్తాడు అంటే నాలుగో అధ్యాయంలో ఇది వక్ష్యతి ఫోర్ త్రీ థర్టీ అంటే ఇది రెండో అధ్యాయం కదా ఇంకో రెండు అధ్యాయాల తర్వాత చెప్పబోతుంది ఆ పూర్ణమల పూర్ణ విధం దగ్గర చెప్పబోతున్నారు చెప్తారు ఈ వాక్యం అక్కడి నుంచే వచ్చింది నహి విజ్ఞాతులు విజ్ఞాతేర్ విపరిలోకో విద్యే అని చెప్పబోతున్నారు ఆ చెప్పబోయేదంతా మీకు సార నేను చెప్పేశాను మంత్రం ఎత్ర ద్వైతమివతి తదితర ఇతరం జిఘ్రతీ ఒకసారి మంత్రం అంతా అన్నాం ఈవేళ క్లాసుకి ఇంకా టైం లేదు మంత్రం అనేసి మనం ఇంటికి వెళ్ళొచ్చు తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరమభివదతి తదితర ఇతరం మనుకే తదితర ఇతరం విజానా అవమాత్మైవాిఘ్రేన శృణుయా కమివేన్విత విజయాత్ ఎేదు విజానాతి కీయా విజ్ఞాతరే జానీయా అరే మైత్రేయీ లాస్ట్ దాకా వచ్చింది అరేప్లెడ్ ఆయన మైత్రేయస్ట్ ఇది బృహదారణ్యకోపనిషది ద్వితీయాధ్యా చతుర్థం బ్రాహ్మణం ఓం పూర్ణమ